Amen. <laughs> lelo tena mani divi yo divi yo tena mani divi yo tena mani divi divi sampada mani dukkhini tan kutta tena divi jaruta ీరసముద్రరాజతీరంగధా స్వాదే సమస్తాం యోగించే సగీతా विष्णु मननगतार सलत देह बलिन जग आधार ओ राम त्रिलोके तुम ही सर्व पिता त्वं మjete madi <önemli> pa talanam kamatna gabhaniya vittaham samyastamulayam sa goyan peyan yet trayat taduradeehitam nidatala swamastade <encore> kelvaadiko vaadika deeni noga taram షండావదన్రాకైలాసిని మృగ్రా మాయావాదిలైభౌలైల్లామని శ్రీరంగే ke jo ke veer avam yo amur dhiti Allah <laughs> baate namala <laughs> dhiti భవన్ salaa pa de salaa pa de bolo tuma banile bolo vale bolo salaa pa de bolo tuma banile bolo vale bolo salaa pa de bolo tuma banile bolo vale bolo kunu pailele nille kalavu dina golelele te kalavu dina कदा कदा चित्तम लोभा जतन लोभा तते विन्दम लोभा प्रमलम Amen. <laughs> ారాయణులు <laughs> మూర్ఖంలోచరించి పుణ్యకలని అగలం <Sess పానులైనటువంటి యొక్క ఆ పాండవుల యొక్క కథ ఉన్నదే సర్వేస్తున్నతో అంటుండేట ఎందుకు అన్నా ఆ సర్వేశంలో అంతరంగ వచ్చిన పాండవులు వారికి సర్వేశ్వరం ఉన్నాడే వారికి సమత్వ సమానము కానీ అత్యహ ఎవరైతే నన్ను ఆశ్రయించుకున్నారు అట్టివారు ఎందు నేనున్నారు నా ఎందుకు పాణిలో పద్ధతి ఒకటి ఆయన ఆ వినాయక నగరంలో నన్ను అవుతూ అయిపోయిన తరువాత అనుభవం వివాహం అయిపోయింది సహాయార్థమై రాదు రావాలని నీవు కూడా యాత్రించుకుతాను వెయ్యేలాను ఎవరైతే ముందుగోడు కోరుతారో వాడికి రాజు ఆ కక్షోధంతో రావాల్సినటువంటి బాధ్యతలు ఆ దుర్యోహన చక్రవర్తి ముందు అయ్యే రాట సమస్తమైనటువంటి రేసు మీద ఉన్నటువంటి వాడు యావత్ మందిని సహాయానికి తిరుగుతూ ఉన్నాడు ఆ సమయంలో అండవకు మీరు కూడా అయిదేరా అనే ఉద్దేశము అనేక మంది దగ్గరకు దూతలు పంటారు కానీ ఉన్నాడే ఆ శ్రీని స్వామి వారి దగ్గరకు పోవాలట అయితే నిజవరా ఇక్కడే ఉన్నాడు దృఢ స్వామిలో ఉన్నారు కానీ ఇక్కడ ఉన్నప్పుడు అదే అది సర్వేర్తడు సర్వే సర్వ నారాయణుడు యొక్క అట్టి వాడిని అట్టి గౌరవతోనే ఎంత వాళ్ళకారా ఎందు కొద్దుల పొందుకుంటే భార్య ఎందుకు కాదని పరిస్థితులు పొందుట సాక్ష మంచిది కాదని ఆ అర్ధలు ఉన్నాడే కార్యాలయం లేదని అంటారగానడానికి అంత పొరుగు అనేది కక్షలే ఆ అంత పొరుగు కొడుకున్నారట ఆ బియ్యం భరింతము లేదా అంటే సమయం ముందు దిర్యాసలు చక్క వచ్చి కూడా వచ్చాడు రాబోతున్నాయి ముందు అతనే వచ్చాడటం కొడుకుంటున్నాను రాజురాజు ఆ సమస్యల తర్వాత సోర్మ పీఠం ఉంటే దాని మీద కూర్చున్నాడు తర్వాత కూర్చున్నారు స్వామి యొక్క బాధవుల దగ్గర కూర్చున్నారు అర్థంలో చిన్న ఆస్తులు ఉండి నాన్న కూర్చున్నారట తొందర పెంచారు లేదు చూస్తే కావు దగ్గరలో వాళ్ళు కనుకుంటారు కానీ తల్లదని ముందు చూసి కవులు చేసేవాళ్ళు కూర్చునున్నారు అర్థంలో అర్జున సేవాయా అంతా బాగున్నారు నేను ప్రహోదం నువ్వు అంతా చేయలేనా అన్నాడు అయ్యా మిగతా వారి యొక్క అనుగ్రహం అనుగుణం చేయలే అమ్మా సరిగిస్తూ ముంచున్నాడు తలదిన దుర్యోహము నన్ను ఇంకా చదవలేదు చెప్పుకుంటారట కూర్చున్నాను రాత్రి అర్థదారే చెప్పు వచ్చారండి అయా నేను చాలా సేపు ఉందండి అర్థం కానీ ముందే వచ్చాను అన్నడము ఇద్దరు ఉత్సవం వచ్చాను ఒక్కసారి తమ పార్తార్థం జరగబోతూ ఉంది అందువలక తమను సహాయార్థమై యాచిస్తానికి వచ్చాను వాళ్ళు నియోజకవర్లు ఎప్పుడు సమానమైన వంశములు ఎదురు వచ్చారు కనుక ఇద్దరికీ సహాయించారు తల్లి ఎట్లాంటావా నా రాయన గోపా గోపా పదిహేడు మంది ఉన్నారు నా దగ్గర నాతో సమానొక్క ఏ ఒక్క ఎందుకున్నా ఆ పదిహేను మంది ఒక ఎత్తు నేను అయితే నేను ఎంతను కూర్చొని ఉపాయం దొరుకుంటా ఎవరు యుద్ధం చేస్తారు కానీ నీ భాగ్యే చిన్నవాళ్ళు చుట్టుకోవాలి అర్జునుడు చిన్నవాడు కనుక అర్జును దొరుకుకోవాలి ముందు తీసింది అర్జునుడిని చిన్నవాడు కనుక ఆ భాగ్యం అర్జునుడు కొట్టుకోవాలన్నాట ఎంత మోసం ఎంత మోసం ఉన్నావు తాను యుద్ధం చేయట ఎందుకు ఎన్నికి మోసం చేశానికి చక్కగా బాధలు వేసినట్టు వేశాడు బాధ చేయట చెప్పాడు అర్థం కొట్టుకోకుంటూ ఉన్నాడు తాను యుద్ధం చేయకుండా వచ్చి ఏం చేయను అది అనుకుంటూ ఉన్నాక అర్థమన్నా స్వామి దేవస్థానం కావాలి కానీ మనకు ఆ వియోహం కొంచెం ఆనందం ఉంటాయి పరుగుతున్నాడట గుర్తు నుండి ఎట్లా ఉండాలి అంతలో మని చెప్పబెట్టి చాలా ఉపాయాలు పడ్డాడు కానీ పది రోజు వందల అర్థం నుంచి అదృతోడుతున్న చేత నా కృతజ్ఞందన్నాట కానీ మళ్ళీ ఏమన్నా మాట్లాడేమని చాలా ఈ నైతే నేను వెళ్ళిపోతానన్నాడు ఆ పది రోజుల నుండి నారాయణ రూపాలు ఇచ్చేశాయట తెలుగు మీకుపోయాడు కనకడంగా మీకు ఈ అరణ్యవాసాపవాసం చేయలేదు పాఠం లేదు ఇది మహాభాజ్యం పదివేల మంది లోపాలు ఎక్కడ ఎత్తు చేయను నేను ఎక్కడ ననుగోడుతున్నానండి నాకు మీరు మాకు ఎదురు పట్టైన తర్వాత మాకు జైలు పెట్టాలి లేదు జైలు ఇస్తానంటావు మీరు ఎదురయ్యిట చేస్తూ మాకు ఇష్ట మీరు ఎదురయ్యిటలు మాకు చేయబడుతు మాకు ఎంతుడు మిగతా వాళ్ళు కానీ అవసరం లేదన్నారట ఏమిట ఆ సర్వేస్తున్నారు సర్వశుడు అనే ఇది తెలుసు అక్కడికి ఆ పండుగలు కారణం చేత సన్యాస్తుని ఎప్పుడు వహించిందట వారి యొక్క శక్తి మీకు ధర్మాములు చెప్పుకుంటాను వెళ్ళినప్పుడు నాకు అన్నిటికన్నా పాప సారథుల యొక్క దినుతున్న కీర్తి అది చాలా భర్త తెలుస్తూ ప్రశ్నిస్తూ స్వామి అంటే వాంప్లో ఎంతో భర్త ఎప్పుడు అత్యయముతే అర్జును నేను అభిపొణి చేసి సరివేస్తుంది స్వార్థం చేశావు అనేక తనులో అదివత ఉన్నట అంటే అర్థంలో నాడు ఆ సంబరాజు చూసి అన్నా విషయం ఉందట పూర్వము నేను ద్వారకా రా వెళ్ళాను ఒక ఆరోగ్య పలిగాడు యాభై యాభై మంది కూడా వచ్చినందు ఎదుర్కొని పూజించాము తెలిసి వెళ్ళాడు ఒకరి మధ్య పదహైదు మంది దేవాదిదేవుడు ఉన్నాడే సమ్మేస్తుంది ఎదురు చేస్తూ ఉన్నాట ఎంత కట్ట ఎంత హోదా ఎట్లు చెయ్యకు సమేస్తున్నారు ఎదురు చేస్తూ ఉన్నాట అనేటువంటి లోకత్సవ యావత్తు కూడా పాఠం దానికి యావత్తు కోతలు మొదలైన వారేమని ఎంత వచ్చిలా ఉందని చూస్తూ ఉన్నారు పది చీముతో ఉందట యజ్ఞం వెళ్ళాడు పద్యనున్నాట పద్దె సమయం ముందు ఆ దేశంలో సమీపవాసీ ఎందుకు ఒక బ్రాహ్మణులు వచ్చి ఏ పడ్డాడు ఏమిటయా ఎంత ఎంత దుఃఖానికి కాదు స్వామి అలా నాలుగు సంతానం కొంతను పాము ఇది ఐదో కాల్పు ఈ సంతానయ్యాన్ని కాపాడతాడు ఉద్దేశంతో స్వామి వేరు మాట్లాడు అంటే మరి నేను దీక్షలోయ రావు గారి మిల్లే కదా స్వామిని అనేతానన్నాడు ఆ పని నుంచి వేస్తా మంచిదే యజ్ఞం నువ్వు అనుభవములంతా నువ్వు వదిలిపెట్టి చదువు నాకు తీసుకు వెళ్ళవన్న భారతకి స్వామి గుర్ మొదలైనటువంటి యొక్క మహాభారత్యులంతా నువ్వు వెంట పెట్టుకుని ఆ చిత్రం మొదలైన ఆ ఊరు వెళ్ళి చుక్తి చేసేసాను సైన్యాన్ని విక్షుసత్తులు దంజావుతు కూడా పడి ఆ బ్రాహ్మణుని ఇంటి దగ్గర కూర్చున్నా అట అవన్నీ వాళ్ళు సత్యం చేసి ప్రసవేసింది ఎవరు వచ్చేసింది సమయం జాగ్రత్త సత్యం చేస్తున్నా ఏం పోలేదు అని అంత చేయట్టేసారిట అవకాశం కట్టేసేసాడు సాక్షిక ఉన్నీ కూడా అనేక చూప కా కూర్చాడు చూచారు తెల్లవాడు అన్నారు తుడి అంతవరకు ఆ కలిగిన ఉంది అనుకోవాలి ఇంకా బ్రాహ్మణి కోపడం ఆ సవేశంలో వస్తే నాకేమన్నా పారాయణకి వెలిగింది నువ్వు ఆ ఉద్యోగులను చాలా ప్రమాణాన్ని అతనికి నన్ను నేర్పించడానికి అని ఆయన చూస్తూ ఉన్నాటో ఆ జ్యోగలేకపోయింది ఆట చుట్టూ చుట్ట ఆర్ముని చాలరో తిప్పుడుతూ ఉన్నారు ఆ మొదలవుకు వేలాడు వస్తే ఈ సైన్యాన్ని దిశలో వెళ్ళాట ద్వారకు వెళ్ళే వరకు ఎదుటి పూర్తయిపోయింది ఈ బ్రాహ్మణుడు పాదే వేడ్చాడు స్వామీనాథ కేసి ఏం చేసి ఎత్తుగా అభరించింది అసలు ఆరోగ్యం మాట్లాడు అర్జునా ఏమైంది ఏమంటున్నట్లే ఆ శిశువు కొత్త కాదు ఆటోయా బ్రహ్మంగా అన్నాడు కానీ ఆ వెన్ను వాడు పొద్దున్నే సైన్ సుద్ధి వాటికి రక్త అవధానించి ఎక్కడ అర్జునలు ఇద్దరు వచ్చారు ఇప్పుడు ఉత్తర ఉదయం కుంభాన్ని వెళ్ళిపోతూ ఉంటాయి హిమాలయం ఉదయం కోటం మొదలైనటువంటి పర్వతం లేవతూ కూడా అత్యక్కడి నుంచి ఆ ఉత్తర కుటుంబం నాకు వెళ్ళిపోయింది ఆ ఉత్తర సముద్రానికి ఆ సముద్రంలో మాతృత్వం కూడా ముఖ్యం ఉంటుంది మార్గంలో అభాసము అర్థ సంవత్సరం నాడై పార్టీ అవతల కీర్తిని ఎదురు చాట వచ్చే ప్రభు గోపాల శరణార్థమై అవతరించడం కర్తం కదా ఏమిటో కల ఎవరన్నాడు చాలా పెరుగు చాలా బుంబే నాతో ఏం పడే మార్గం వచ్చేసాయి చనిపోయారట మీరు చనిపోయింది రథం ఆ పొలుగుని రావు మళ్ళీ కూడా ఎవరికి కూడా మనసు రూపూ వచ్చి చూపించారట మీరందరూ ఎత్తులో ఉన్నాడు ఆయుడు అర్జునుడుసే మాకు ఆర్థాత్మిక ఆ పర్వతములను కూడా దాటి ఆ పై అవధంకొంత దగ్గర నుంచి ఆ బ్రహ్మాండీ ఆ మూవర్త నుంచి వెళ్ళే వరకు నూరు అమోవత్త ఒక్కసారి గల వృత్తి చంద్రుడు అట్టి పాలు చేతి చంద్రుత్వం హేమించే అట్టుగా ఉండట ఆ చే వారు వహితూ పాల్ అట్లా పచ్చులు లేదు మేము ఎవరు కూడా తెలియకుండా పోయి స్వామి ఏమిటి ఈ వారాంధకారం ఏంటో భయపడవలసిందని ఆ సహస్రం ఉన్న సుదర్శనాన్ని పైకి అనేక సూర్యుల కొంత వెళ్ళిపోతూ ఉండేది ఆ వెళ్తున్న గృహము వెళ్ళిపోయింది ఈ బ్రహ్మ ఆ విధానది అధ్యక్ష నుంచి అవసరం వెళ్ళింది అక్కడ మతం అక్కడ ఆపి ఆ కృష్టార్థం అర్థం తీసుకున్న అప్పుడు వెళ్ళాడు ఆ సేస్తం మీద సేవిస్తున్నారన్న అసలు చేస్తూ అంటే వాళ్ళు అంటే అటువంటి తేజస్సు గొప్ప వ్యాంధ్ర నుంచి వచ్చినటువంటి తేజస్సు అక్కడ పోయి ఆ పాదం లేదు కడితే అక్కడ ఆ విశేషలో వారి యావంటి లేదా న్ని హరించడానికి అని చూపించారట స్వామి ఐదు నలుగురు ఉండాలి ఈ లోకాలకి వచ్చి ఎక్కడున్నారు ఆ నలుగురిని తీసుకుని ఆ రూపం యావత్తులు కూడా ఇది తీసుకుని ఆ రకం మీద రెట్టించుకుని రేణు శివులోకేవరో తీసుకొచ్చారట ఆ ద్వారకా ఆ బ్రాహ్మణులు చెప్తే ఆ బ్రాహ్మణుల యొక్క ఆనందం తను తిరు అన్నా ఇది లేదు తప్పించాన సన్ యొక్క చూస్తరు అది ఆ ధర్మరాజులు తగ్గుతూ అవి తీసుకు ధర్మంలో చెప్పే యొక్క సమయం ఉంది అట్టి ఆ సమయము అనే నమ్మకం ఉంది ఆ పాండము కనుక కూడా వారి యొక్క సాధ్యమలేదట ఆ కారించి కరసలావలకమైంది ఆ దూత రుచించుకు వాడిని టైల్ చేసుకునే ప్రతిపాండ భారతయుద్ధమైనటువంటి ఆ కారణంలో యుద్ధం అవటం హరత యుద్ధం అవటం కూడా అయిపోయింది ఆ ధర్మరాజుని అన్నారు వాటిని పెళ్లి వాళ్ళ అట్టం లేదన్నాడు అందరూ కంట మునుషులవర్కుల ఆ వస్తూ కూడా నాగమైపోయింది ఇప్పుడు మహాపాపం చేసినటువంటి నాకు రాజ్యం లేదై పరిపాలన చేసిన లేదన్నమాట అంటే అనేకమైనటువంటి వ్యాసాభిస్తు నాదు తర్వాత సడు అనట ఆయన చెప్తారట రాజ్యాభిషేకం అభిషేకం చేసుకోవాల్సిందే రాజ్య పరిపాలన చేయవలసిందేమన్నాడే అంగీకరించాడు కానీ ఆ పాము వాళ్ళంటే రాజుయాధ్యం చేయవలసిందన్నారు అశ్వయాగం చేయమన్నారు అర్థలేగా ఆలోచించారు అయితే ఆ గురవుల ఆ గు ముఖాన్ని పట్టి దాని పట్ట రాసి కట్టి వదిలిపెట్టాలి సంవత్సరం తిరిగి రావాలట అం దాన్ని ఎవరైనా అంటే ఒకటి పొత్తుకుంటే తగ్గి వదిలిస్తారు దాని ఎంతో మహాబలాంక్షలు ఈ సంవత్సరం వైపు అన్నదాన్ని నొందుతూ వచ్చినప్పటికి అన్నత విషయంలో ఉన్నాడు అతిశక్తి ఆ పుట్టును ముఖా ఉంటాయండి నుండి ధర్మరావు యొక్క యాదాస్థులు దీన్ని చింతటానికి వైదాన్ని జ అర్జును ప్రభుత్వం ఉన్నారు ఎవరైనా సరే ధర్మవాడు నుండి ప్రభుత్వని ఆ ముఖాన